స్వప్నంలో ఉన్న చిత్తకాలం నిత్యా అని తెలుసుకుని స్వప్నంలో ఉన్న ద్వయకాలన్నీ రెక్షించుకుని అవి మాత్రం సత్యాలను ఎదురు చూస్తూ కూర్చుంటే అది ఎలా ఉంటుంది అది అదే సందర్భంగా ఉంటుంది నిన్న రాత్రి స్వప్నం చూశాను ఆ స్వప్న పదార్థాలు డబల్ వాటిలో కొన్ని చిత్తకాలాలు కొన్ని ద్వయకాలని మీరు విభాగం చేయొచ్చు ఎందుకంటే మీరు చూసిందే మీ ఫ్రెండ్ కూడా చూసి మీకు కన్ఫామ్ చేశాడు స్వప్నంలో అది ద్వయకాలం ఉన్న మీరు చూసింది మీరు ఒక్కరే చూశారు అది చిత్తకాలం ఉంటుంది ఉన్నాడు బుద్ధనే ఈ కేటగిరీలో వేసుకుని ఇవి మిథ్య ఇవి సత్యమో అలాగే ఏమైనా తెలుసుకుంటారా లేకపోతే మొత్తం అన్నీ కట్టగట్టి ద్వేదించి మిథ్యలో పాడుస్తారా అంటే నేను మీకు చెప్పే కదా సినిమా దృష్టాంతం సినిమాలో ఈ మధ్యన ఎలాగేసిందో తెలియదు కానీ నాకు ఒకప్పుడు అయితే ప్రతి సినిమాలో దీనికి ఒక దీనికి ఒక పేరు ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ అనేది పేరు ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ కాదు వీడి రూపం వీడు అందరి దగ్గరికి వెళ్తారు అద్దం దగ్గరికి వెళ్తే ఇక్కడ బయట ఎలా ఉన్నాడో అలా అద్దంలో కలపడాలి కదా కానీ అలా కనపడ్డాం ఆ అద్దంలో వీడి ప్రతిబింబం కనపడి వీడికి ఉపన్యాసండి అంతరాత్మ ప్రబోధం మనం ఏదో పేరు పెట్ట వీడి ఆల్టర్ ఇమేజ్ ఈ వీడి ఆల్టర్ ఇమేజ్ వీడితో చెప్తుంటే వీడు జాగ్రత్తగా ఉంటుండే ఈ లోపల ఎవరో వస్తారు ఆల్టర్ ఇమేజ్ మా ఆల్టర్ ఈగో మాగో అది ఉండదు అది వీడికి ఒక్కరికే కనపడదు వీడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికీ కనపడుతుంది కాబట్టి అదేమో చిత్తకాలం వస్తుంది వీడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా కనపడుతున్నవి వీడికి కనపడుతున్నవి మామూలు ఇవే ఉన్నా అవి ద్వయకాలము కాబట్టి సినిమాలో ద్వయకాలన్నీ సత్యము ఇవన్నీ మిక్ష్యా అలాగేమైనా ఉంటుందండి అన్నీ మిక్షే అయ్యా ఎందుకు ఇన్ని మాటలు ఎలా మీరు కళ కంటున్నారు నిరంతరంగా కళ కంటూనే ఉన్నారు ఆ కలకే జగత్ అని పేరు ఏమండే మీకు అయితే సమస్య ఉందండి అంటే అంతా సమస్య ఎందుకంటే మీరు కనీ కళలో మీకున్న సమస్య మీరంటే మీరని కాదు కాదు ఒక పద్ధతి మీకున్న ప్రధాన సమస్య ఏమిటంటే ఆ కళలో కొన్ని భాగాల్ని మీరు ప్రేమిస్తున్నారు మరికొన్ని భాగాల్ని మీరు ద్వేషిస్తున్నారు అది తప్ప కదా ఇప్పుడు కళని కలియప్పుడు కళలో ఉన్న సర్వము మిథ్య కథ కాబట్టి సర్వాన్ని ప్రేమించండి అయితే సర్వాన్ని త్యాగం చేయండి అంతేగాని కొన్నింటిని ప్రేమించడం కొన్నింటిని ద్వేషించటము అనే విభాగము అంటే సుఖ దుఃఖ ధర్మ అధర్మ గుడ్ బ్యాగ్ సీత ఉష్ణ మాన అవమాన అని ఇలాగ విభాగం చేసేసి ఆ కళ అంతా కళ వీడు వెళ్ళాడు స్టేజ్ మీదకి వెళ్ళాడు మెడలో పెద్ద దండ వేశాడు ఇంటికి వచ్చాడు సో అది అదిమిథ్య అయిపోయింది కదా ఏమంటే ఇంకొకటి అవమానం చేశాడు అదిమిథ్యే మనం ఏం చేస్తున్నాం ఈ కళలో రెండు భాగాలు చేసి ఈ మానము అనే కళ నాకు కావాలి ఈ అవమానము అనే నాకు అక్కర్లేదు అని మీరు అలా చేస్తున్నారా లేదా మొత్తం సర్వ సమత్వాన్ని ఎందుకు పాటించరు ఎందుకంటే మొత్తం అంతా విచ్చే మొత్తం అంతా స్వప్నమే అయినప్పుడు ఒక పార్ట్ని ఇష్టపడము ఇంకో పార్ట్ని ద్వేషించి ఆ తనను తాను బర్వాలలోకి వెరక్కుంటుని బతకడం తప్పు వేదర్ యూ లవ్ ఆల్ అన్నింటినీ ప్రేమించు లేకపోతే సర్వాన్ని ఛ్యాంజ్ తర్వాత జాగ్రత్త వ్యవస్థ యొక్క అనుభవాల గురించి కంప్లైంట్ చేయాలి నో కంప్లైంట్ యాక్సెప్ట్ టోటల్లీ ఎందుకంటే అది మిథ్య ఈ కళ కళలో ఉన్నారు కళ నుంచి బయటకు వచ్చిన తర్వాత కళని యాక్సెప్ట్ చేస్తారో చేయరా ఎందుకు యాక్సెప్ట్ చేస్తారో అది కళని తెలిసింది కనుక అదేవిధంగా జాగ్రత్త వ్యవస్థ అనుభవాలన్నీ కూడా మిథ్యా కళ అని తెలుసుకుని కంప్లైంట్ చేయటం మానేసేయండి ఇప్పుడు కళ కళని ఎప్పుడు తెలిసింది మీకు కళని కళ కళని కళగా చూడగానే దాని సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఇప్పుడు కళలో వీడు పరీక్ష ఫెయిల్ అయ్యాడే కళలోనేమో భార్య వీడికి ఏదో చేసిందండి భార్య వీడికి చెప్పిన మాట అన్నారో ఏదో అయిందండి కళలో ఆ కళలో మహా దుఃఖాన్ని అనుభవించేదండి కళ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అనుభవిస్తాడా అనుభవించాడు ఎందుకని అది కళని తెలియక భ్రమపడి దుఃఖాన్ని అనుభవించాడు ఇప్పుడు కళని కలగా ఎప్పుడైతే చూశాడో అప్పుడు దుఃఖం పోవటానికి శాంతి లభించడానికి ఇంకా ఎఫర్ట్ ఏం కావాలని ఏ ఎఫర్ట్ ఒక కాబట్టి మీకు నా కర్మణా మోక్ష కర్మ వల్ల ఎఫర్ట్ వల్ల మోక్షం వచ్చేది ఏం లేదు జాగ్రత్త వ్యవస్థ అంతా కూడా కట్టకట్టి మిథ్యా అని తెలిసేసుకుంటే మీరు మోక్షానికి చేయాల్సిన సాధన చేసిన వాళ్ళు అయిపోతారంటే యూ డి నాట్ డూ ఎనిథింగ్ మోర్ దట్ ఈజ్ హౌ మొత్తం జాగ్రత్త వ్యవస్థ కూడా మిథ్య కాబట్టి ద్వయకాలంలో సహా సర్వము మిథ్యవే అవప్నద దృష్టాంతో ఆలయకాలములు చిత్తకాలములు అన్నీ కూడా మిథ్యే అని చెప్పడానికి స్వప్న దృష్టాంతాన్ని కూడా ఇంకోసారి మీరు గౌరవించుకోండి స్వప్న దృష్టాంతంలో కూడా ఇటువంటి విభాగాలు ఉంటాయి ఎలా అయితే సదసద్ విభాగం స్వప్నంలో ఉంటుంది కనుక సదసత్ విభాగ సహితంగా స్వప్నం ఇచ్చేటట్టుగానే సదసద్విభాగ యుక్తమైన జాగ్రత్త మిథ్యా అని ఎలా చెప్పారో అదేవిధంగా చిత్తకాల ద్వయకాల సహితమైన స్వప్నంలో స్వప్నమంతా మిథ్యే అదేవిధంగా చిత్తకాల ద్వయకాల సహితమైన జాగ్రత్త కూడా మిథ్య ఏమిటండి జాగ్రత్త అంతా ఇలా చెప్తున్నారు వట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్ అంటే చూడండి మీరు ఒక అనుభవాన్ని పొందుతున్నారు ఒక దృశ్యాన్ని చూశారు అది అనుభవానికి వచ్చింది అనుభవానికి వచ్చింది అంటే అనుభూయమానము అనుభవము అనుభవము పొందివారు సో దృశ్యము ద్రష్ట రెండు ఉంటాయి మిథ్య మిథ ద్రష్ట లేని దృశ్యం ఉండదు కానీ దృశ్యం లేని ద్రష్ట ఉంటాడు కళ్ళు తెరిచినప్పుడు నేను ఉన్నాము నా ఎదురుకుండా దృశ్యం ఉండదు కళ్ళు మూసినప్పుడు దృశ్యం పోయింది ఇంకా దృశ్యం లేదు కానీ నేనున్నా కానీ ప్రతి అనుభవంలోనూ ద్రష్ట ఉంటాడు దృశ్యం ఉంటాడు మీకు ఏదైనా ఒక అనుభవం మిమ్మల్ని బంధించింది అంటే అది పాజిటివ్ అనుభవం అయినా బంధిస్తుంది నెగిటివ్ అనుభవం బంధిస్తుంది ఇప్పుడు పుత్రుడు మీకు అనుకూలుడైనా బంధిస్తాడు ప్రతికూలుడైనా బంధిస్తాడు పుత్రుడు అనుకూలుడైతే ఓ రకంగా బంధిస్తాడు ప్రతికూలుడైతే మరో రకంగా బంధిస్తాడు బంధం సమానం ఏమంటే కాబట్టి ఈ విధంగా ఈ అనుభవానికి వచ్చేటువంటి దృశ్య ప్రపంచం ఏదైతే కలదో ఆ దృశ్య ప్రపంచంలోనే కొడుకు కూతురు భార్యాభర్త మొదలైన సంబంధాలు ఉంటాయి ఇల్లు వాకిలీ మొదలైన పదార్థాలు ఉంటాయి కాలం ఉంటుంటే ఐడియాలు ఉంటాయి అన్ని దృశ్య ప్రపంచంలో భాగంగానే ఉంటాయి ఇప్పుడు దీంట్లో ప్రతి దృశ్యమునకు ద్రష్ట ద్ర ద్రష్టకి దృశ్యము ద్రష్టకి ఆపోజిట్ దృశ్యము దృశ్యానికి ఆపోజిట్ ద్రష్ట ఉంటాడు ఇప్పుడు మనం ఒక అనుభవం చేత బంధింపబడుతున్నామంటే ఎలా బంధింపబడతామో తృష్ణండి ఆ అనుభవము నందు రాగం కానీ ద్వేషం కానీ పెట్టుకోవడం ద్వారా బంధింప ఏవో కొన్ని అనుభవాల మీద రాగం మరి అనుభవాల మీద ద్వేషం రాగద్వేషాలు ఎందుకు వచ్చాయి ఈ దృశ్యము సత్యము నాకు అనుకూలం సత్యమైతేనే అనుకూలం కదా సత్యం కాబట్టి ఈ దృశ్యము ఇది మిథ్య ఇది నాకు ఇది ఇది సత్యము ఇది నాకు ప్రతికూలము అని దృశ్యమునందు సత్యత్వ టు బిగిన్ విత్ సత్యత్వ ఉండాలి లేకపోతే అనుకూల ప్రతికూల బుద్ధులు ఉండాలి అనుసరించి అనుకూల ప్రతికూల బుద్ధి వీడు రాగద్వేషాలను నిర్మాణం చేసుకుని దాంట్లో బంధింపబడుతుంది ఏమండి చిత్రం ఏంటంటే దృశ్యమునందు సత్యత్వ దానికి పక్కనే దానికి దాని కారణంగా అనుకూల ప్రతికూల బుద్ధి ఉన్నంతసేపు ద్రష్ట యొక్క స్వరూపము విస్మరింపబడుతుంది తప్ప ద్రష్ట యొక్క స్వరూపము ఫోకస్లోకి రాదు ఇప్పుడు మేము చిన్నప్పుడు రెండు సినిమాలు చూసేవాడు ఫస్ట్ షో సెకండ్ షో అయితే మ్యాథ్ని ఫస్ట్ షో చూసేసేవాడు చూసేసి ఇంటికి వస్తున్నప్పుడు ఈ మ్యాథ్ని చాలా బాగుందిరా ఫస్ట్ షో బోరు కొట్టింది రాను అయితే మ్యాథ్ని బోరు కొట్టింది ఫస్ట్ షో బాగున్నాను అనుకునేవాడు ఇలా అనుకున్నప్పుడు ఆ సినిమాల్లో ఉండే రాగద్వేషాలకి మేము బద్ధులమే ఉన్నాం తప్పించి ఆ రాగద్వేషములను ఆ విధంగా దర్శిస్తున్నటువంటి నా స్వరూపం ఏమిటి అని మేము తెలుసుకోగలిగామా అన్నాడు తెలుసుకోలేము ఏమండి ఎప్పుడైతే ఇది బోరు కొట్టింది మిథ్య బాగా ఎంటర్టైన్ చేసింది మిథ్య అని తెలుసుకున్నామో అంటే సినిమాకి వెళ్ళడం మానేసాము సినిమాకి వెళ్ళడం మానేసిన ఆ కాంటెక్స్ట్లో వితిన్ ద బాక్స్ ఎప్పుడైతే దృశ్యమునందు మీరు భయదబుద్ధిని సచ్యత్వ బుద్ధిని నిరాకరించినారో ఎప్పుడైతే విరక్తులై సమత్వం అంతా మిచ్చే ఇది మంచిది మిచ్చే చెడ్డదన్నది మిచ్చే సమత్వం ఆ సమత్వాన్ని మీరు అవలంబించారో ఆ క్షణంలో దృశ్యము యొక్క బరువు తగ్గిపోతుంది దట్ హెవీ డౌన్ సైడ్ అసోసియేటెడ్ విత్ ది సీన్ ఈజ్ గాన్ అండ్ ది ఫోకస్ రెస్ట్ ఆన్ వన్స్ ఓన్ సెల్ఫ్ మీకు ఎప్పుడూ రహస్యం చెప్తారు ఆత్మస్వరూప నిష్ట మీకు కావాలనుకుంటే మీరు దృశ్యాన్ని పరిత్యాగం చేస్తే కానీ నిష్ఠ ఆత్మనిష్ట పువర్నే కొడుతుంది ధ్యానం అంటే ఏమిటి దృశ్య త్యాగానికే ధ్యానం అంటే కంటే కళ్ళు మూసుకున్నారంటే అర్థమేటువంటి దృశ్యాన్ని విదిరిపెట్టేశారా లేదా దృశ్య సన్యాసం చేశారా లేదా చెవులతోటి శబ్దాలని పట్టించుకోవడం మానేసేయండి శబ్ద సన్యాసం చేశారు ఇక మనస్సులో ఆలోచనలు వస్తూ ఉంటాయి చెప్పు మనస్సులో ఉండే ఆలోచనలన్నీ అన్న వెంటనే వాళ్ళ ఐడియాస్ అండ్ థాట్స్ని డ్రాప్ చేసేసి కూర్చుంటాను అంటే మనస్సు యొక్క సన్యాసం కూడా చేశారు అంత సన్యాసం చేస్తే ఏం నేను నా స్వరూపంలో నిలిచి ఉన్నాను నేను నా స్వరూపంలో నిలిచి ఉండాలి అంటే దృశ్యము నిరాకరించక తప్పదు దృశ్యాన్ని నిరాకరించాలి అంటే దాని ఎందు సచత్వ బుద్ధి ఉండి దాన్ని ఆపోజిట్స్ కింద డివైడ్ చేసి దాంతో బుద్ధుడు ఏంటో వడల్లా ఒక ఐదు నిమిషాలు కూడా ధ్యానంలో నిరాకరించడం గగనం అయిపోతూ ఉంది కాబట్టి దృశ్యం విథ్యాత్మ బుద్ధి తర్వాత ఏవేవో అనుభవాలు వస్తూ ఉంటాయి ఈ అనుభవాలు ఇంద్రియాలను బట్టి మనస్సును బట్టి కలుగుతూ ఉంటాయి దృశ్యం యొక్క అనుభవాలు ఈ అనుభవాల్లో పూర్తిగా నిమజ్జనం అయిపోకూడదు దాంట్లో మునిగిపోయి దాంట్లో అలాగ తేరియాడిపోతూ ఉండరా ఏవో అనుభవాలు ఉంటాయి వీరింట్లో ఏదో పెళ్ళో వేరో ఏదో వచ్చిందనుకోండి సంధ్యావనం మానేసి అర్ఘ్యప్రధానం మానేసి రాత్రి తిన్ని మానేసి పిపర్ మానేసి ధ్యానం మానేసి అన్ని మానేసి దాంట్లో దొరికేసుకుంటే ఆ ధాన్యే అంటారు ఆ రకంగా బంధువు అయిపోద్ధుడు అయిపో అంత ఆసక్తి పెట్టుకోకూడదు తర్వాత దేహాభిమానం అంత గట్టిగా పెట్టుకోకూడదు నేను చనిమయ్యము నేను కుక్కలేదు నాకు ముక్తి లేదు అనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇవో నాకు డెబ్బై ఏళ్ళు వచ్చేసే నాకు అరవై ఏళ్ళు వచ్చేసే మీరు అందరూ వచ్చేసి కొండగా చేసేయండి నాకు మావిడికి మళ్ళీ ఇంకోసారి గుడికిసేయండి పెద్ద పెద్ద దండలు వేసేయండి జాబ్ వేసేది ఆ రకంగా పెద్ద పార్టీ చేసేసి ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు పెట్టేసి మళ్ళీ వాళ్ళు ఎక్కువ భోజనాలు పిలుస్తారా అంటూ చూసుకోవాలి అనవసరం కదండి ఈ మధ్యనే ఒకటి మోహం అయింది కాబట్టి షష్టిపూర్తి భర్తకైతే అని భార్యకి అక్కర్లేదా అని ఒక ఉమెన్స్ లిబరేషన్ మూమెంట్ వాళ్ళు ఎందుకంటే అది కూడా చేయించండి పెట్టి మాకు భిక్ష పెడుతుంది కానీ మీరు ఇంకో రెండుసార్లు తీసుకురావలేదని నేనున్నాను కాబట్టి ఈ రకంగా నేను ఎప్పుడూ పుట్టలేదు నేను మరణించబోను ఈ దృశ్య జగత్తు అంతా కూడా మిథ్య ఇది ఇది కల్పితము దాంట్లో ఉండే ధర్మం అధర్మం మంచి చెడు సత్యం అసత్యం సత్యం అంటే వితిన్ దట్ విన్ దట్ బాక్స్ రాగము ద్వేషము అన్ని శుభము అశుభము శ్రీకృష్ణుడు ఏమంటాడు శుభాశుభ ఫలైరేమో మోక్ష్యసే శుభం అశుభం రెండింటి నుంచి నీకు ముక్తి వచ్చేస్తుంది అంతేకాదు అశుభం పోతుంది శుభం ఒకటి గట్టి కూర్చుంటాం అని అంటే కాబట్టి అన్నిటినీ కూడా త్యాగం చేసేసి అప్పుడు తన స్వరూపంలో నిలిచి అప్పుడు వీళ్ళు సత్యం అనుభవానికి వస్తుంది ఈ దృశ్యం ఏదో సత్యం దాంట్లో ఉండే ఆపోజిట్స్ సత్యం అనుకుని ఒకటి అనుకోవాలని ఇంకొకటి గుర్తుకోవాలని ఒకటి ఉద్ధరిస్తుందని ఇంకొకటి వ్యతిరేకిస్తుందని ఈ విధంగా మనిషి సంసారంలో తగుల్కొని ఉన్నంతకాలంలో వాడు ఎంత రెలిజియస్ మైండెడ్ అయినా కూడా వాడు బుద్ధుడే తప్ప వాడికి ఆత్మస్వరూపము తెలిసే ప్రసక్తి లేదు కనుక స్వప్న దృష్టాంత అస్తి ఏమత్తు స్వప్నము అని గుర్తుపెట్టుకో అలాగే ఎంతకాలం అయితే ఈ ఈ జాగ్రత్త మీరు అప్పుడు ట్రై మీరు మీరు ప్రాక్టీస్ జాగ్రత్త అవస్థ మిథ్యా అని మీకు మీరు గుర్తు చేసుకోండి గుర్తు చేసుకున్న వెంటనే ఏమవుతుందో మీరు పరిశీలించి నాకు దేవుని చెప్పడం జాగ్రత్త అవస్థ నిత్యా అని మీరు గుర్తు చేసుకున్న ప్రేమతో గుర్తు చేసుకున్న వెంటనే జాగ్రత్త దానికి అధిష్టానమైనటువంటి ఆత్మ చైతన్యం తాను తను తానుగా ఉండిపోతాడు ఎంతసేపు ఉండిపోతాడు అంటే అది కాలాతీతమైన స్థితి మళ్ళీ జాగ్రత్త అవస్థ బుద్ధి కలిగే వరకు అలాగే ఆత్మనిష్ఠుడే ఉండేవారు దట్ అన్కండిషన్డ్ అవేర్నెస్ అపరిచినటువంటి చిన్న స్వరూపంగా నిలిచిపోతాను ఇప్పటికిప్పుడు జాగ్రత్త వస్త మిత్యాన్ని నేను అనుకున్న వెంటనే జాగ్రత్త వస్తా స్వరము తెర మీద చూపించే సినిమా వంటిది అని అనుకోగానే అలా గుర్తు చేసుకోగానే నా స్వరూపంలో నేను నిలిచిపోతాను అప్పుడు మీరు లేదు డైవింగ్ పాయింట్ లేదు ఐ ఐ లోన్ ఐమ్ ఇప్పుడు కళ్ళు తెరిచా మిమ్మల్ని అందరినీ చూస్తున్నాం ఇప్పుడు కూడా మీరందరూ నా స్వరూపంలో అంతర్గతమై ఆత్మరూపంలో ఉన్నారో తప్పిస్తే ఆత్మ కంటే విలక్షణంగా దేనికి ఉనికి లేనే యోమాం పశ్యతి సర్వంచం చదివి కనిపించారు కదా ఆ పద్యంలో మీకు ఈ ధోరణలు ఏమైనా కనుకుంటాయా కనుకుండా ఉండాలి ఎందుకంటే ఈ ఈ పాఠం చెప్తున్నప్పుడే ఆ పద్యం వచ్చింది సమాధి అంటే సమా దాన్ని సమాధిని అంటారు యోగ సమాధి కాదు వేదాంతుల సమాధి ఇది యోగ సమాధి వేరు యోగ సమాధి అంటే లిమిటేషన్ కొంచెం పైకి కలడం కింద పడుతూ ఉండటం వల్ల సహస్రాన్ని కింద పెరగడం పైకి ఆ గోలంతా వేరు ఇది వేదాంతుల సమాధి దీని పరిస్థితి వేరు మనస్సు యొక్క ఏకాగ్రత రూపంగా చిన్మయుగా నిలిచి ఉంటారు ఇది వేదాంతుల సమాధి దీన్ని సమాధానము అంటారు దట్ అవేర్నెస్ అవేర్నెస్ అబైడెన్స్ స్ అవ్యక్తస్సు స్ఫుటా కల్పిత విశేషస్వింద్రియాంతరే ఇని కావతారిక చెప్తారు దాన్ని నేను ఊహించి చెప్తున్నాను మీరు కళలో చూసిన వస్తువులు ఉంటాయి చాలా లూజ్గా ఫ్లింజీగా ఉంటారు ఆ దూది పింజల లాగా ఆ స్థిరత్వం లేకుండా ఉంటుంది దానికి ఒక స్ట్రెంగ్త్ ఉండదు ఇప్పుడు కళలో కారులో ప్రయాణం చేశారనుకోండి ఇక్కడి నుంచి విజయవాడ ఏమంటే ఆ ప్రయాణము మీకు జాగ్రత్త వ్యవస్థలో ప్రయాణం చేసినప్పుడు ఉండే ఇంటెన్సిటీ ఆ కళలో ప్రయాణానికి ఉండదు మెనీ మెనీ వేస్ కళలో జాగ్రత్త వ్యవస్థలో ప్రయాణం ఎయిట్ అవర్స్ ఉంది కళలో ఫైవ్ మినిట్స్లో మీరు విజయవాడకి వెళ్తారు కాబట్టి టైం వైజ్ ఇంటెన్సిటీ లేదు తర్వాత జాగ్రత్త వ్యవస్థలో కారు అలా పొడవ వెళ్ళినట్టుగా కొడుతూ లేస్తూ నడువు నొప్పి అన్ని రకాల ఇబ్బందులు కొడుతూ ఫిజికల్గా మిమ్మల్ని ట్రైన్ అవుట్ చేసేసి మిమ్మల్ని ట్రైన్ అవుట్ చేసి మిమ్మల్ని విజయవాడ చేరుతుంది మొత్తం విజయవాడ దాకా కారులో వచ్చారు ఆ ప్రయాణం అంతా చేశారని మీ ముఖంలో పొట్టొచ్చినట్టుగా కనపడుతుంది మీ ముఖం చూసినా ఏంటంటే వాళ్ళ ఉన్నారు ఏదో అవతృతానట్టుగా ఎంత కష్టపడి ఎంత దూరం నుంచి వస్తున్నారు ఏమిటో అనవన్నమైన ప్రయాణం చేసి వచ్చారా ఏమిటని చెప్పచ్చు అంత ఇంటెన్స్గా ఉంటుంది స్వప్నంలో ఏముంది ఏదో గాల్లో అలాగే వెళ్ళినట్టుగా అలా వెళ్ళారు ఇక్కడ దిగారు అన్నట్టుగా ఇంతటి ప్రయాణము ఏ రకమైన అలసట ఉండదు ఇంటెన్సిటీ ఉండదు తర్వాత కళలో కారు స్వప్నంలో కారు అది జాగ్రత్తలో కారు ఉన్నప్పుడు సాలిడ్గా ఉంటుంది పది దోమ తలుపులు అన్నీ కూర్చునే సీటు అన్నీ సాలిడ్గా ఉంటాయి లేదా అది స్వప్నంలో కారు దానికి కారాకారం ఉండడమే గొప్ప అసలు అది కారు షేప్లో ఉంటేనే గొప్ప చాలా అన్డిఫైన్డ్ అన్కాంక్రీట్ కాంక్రిటైజ్డ్గా ఉండదు అది స్వప్నం యొక్క పరిస్థితి స్వప్నంలో కొండ స్వప్నంలో కొండ ఉందనుకున్నది ఆ కొండ మీకు జాగ్రత్త అవస్థలో కొండలాగా అంత పాషాణమయంగా ఉన్నట్టుగా అనిపించదు లూజ్ లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది స్వప్నంలో సింహం అలాగే ఉంటుంది స్వప్నంలో ఏనుగు అలాగే ఉంటుంది మీకు జాగ్రత్త అవస్థలో ఉండే ఇంటెన్సిటీ స్వప్నావస్థలో ఉండదు కాబట్టి జాగ్రత్త వ్యవస్థ స్వప్నంతో సమానమే నేను ఎలా అంటాం ఈ ఆజ్ఞ బాగుందంటారా లేదంటారా ఎన్ని అవ్వండి చెప్పొచ్చినట్టు అవతారి చూతాం ఎదప్యంత అవ్యక్తత్వం భావా మనోవాసనామాత్రభివ్యక్త స్ఫుటత్వం వా చక్షురాహ్యాం విశేష అంటే తేడా ఇక్కడ ప్రతిపాదన ఏమిటి త్యాగ్రత్త స్వప్న సమో ఎంతో సమానమే అంటే అవన్నీ సమానమే అంటే ఏవో కొన్ని సమానమే ఉండొచ్చు కానీ స్వప్నం అంత విచ్చి జాగ్రత్త కాదంటారు ఏమంటే అలాగారు సర్వసామన్యం సర్వసామ్యం రియాలిటీకి సంబంధించినంత వరకు స్వప్నానికి జాగ్రత్తకి తేడా ఏం లేదు అంటే మీ అభిప్రాయం ఏమిటి స్వప్నంలో భేదములు లేక భావ పదార్థములు ఎలా అయితే హులక్కియో కళ్ళయో మొత్తం జాగ్రత్త అవస్థలో ఉండే సకల పదార్థములు కూడా కళ్ళ హులక్కి ఏమి సత్యం లేదు అది ప్రతిపాద నేను ఒక ఆవేశంతో చెప్పే ప్రయత్నం చేస్తాను నా తాత్పర్యం ఆవేశం అంటే ఏదో మరొకటి కదా అధినవేశం యొక్క తాత్పర్యం ఏంటంటే దిస్ ఈజ్ ఎ ట్రూత్ దట్ యూ హ్యావ్ టు సీ నో హియర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు సీ ఇట్ అదర్వైజ్ ఎందుకుంటే పెద్ద పురాణ శ్రమోసం ఇట్ కెన్ సీ ఇట్ కొంచెం ట్యూనింగ్ అది చేయాల్సి ఉంటుంది ఒక వాల్యూ సిస్టమ్ని క్రియేట్ చేయడం శాస్త్రాన్ని శ్రవణ మరణాలు చేసి ధ్యానం బాగా చేయడం అభ్యాసం చేయాలి తర్వాత మనసులో ఉండే వాసనలని బాగా తగ్గించాలి తర్వాత విరక్తమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలి కొత్త కొత్త వాసనలని పెంచుకోకూడదు సింపుల్ అండ్ సోపర్ లైఫ్ని లీడ్ చేయడం ప్రారంభించాలి వ్యవహారిక ప్రపంచంలో పూర్తిగా దిగి దాంట్లో ఇందులాటలు పెట్టుకోకూడదు అలాంటి మానేస్తే అప్పుడు ఈ జాగ్రత్త యొక్క నిత్యాత్మని నిజంగా అనుభవం వస్తుంది అప్పుడు ఆ అనుభవంలో కాలం యొక్క ప్రవాహం అనేదైతే మనకు అనుభవానికి వస్తుందో ఫ్యాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనేది ఆ ప్రవాహం సత్యమంతి మనం బతుకుతూ ఉంటాం ఉంటాం కాలంలో బందీలు ఉంటాం అదే బంధం ఉంటాం ఆ కాలం యొక్క ప్రవాహం అంతా కూడా మైక్ గాట్ ఈస్ సో అన్ వాట్ యూ కాల్ ఫ్యాస్ట్ ఎస్టర్డే అని మీరు అన్నప్పుడు ఎస్టర్డే ఎక్స్పీరియన్స్ ఏదైతే కాదో అది ఇట్ ఈజ్ వెరీ మచ్ ది కంటెంట్ ఆఫ్ ది ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్సే అది ఎస్టర్డే ఎక్స్పీరియన్స్ అని మీరు అన్నప్పుడు ఆ ఎస్టర్డే ఎక్స్పీరియన్స్ ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్లో భాగంగా ఉందా లేకపోతే ఇంకోలాగా ఉందండి ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్లో భాగంగా ఉంది వీడు ప్రత్యభిజ్ఞను అన్నాడే వెంటైలు ప్రత్యభిజ్ఞని తోసిపాల్సిన అసలు అది నిలబడదు ఎందుకంటే ప్రత్యభిజ్ఞ అంటే చూసినా ది ప్రాజెక్షన్ ఆఫ్ ద ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ ఆర్ టు ఎస్టడే ఎలాగైతే రజ్జు ఉంటుంది రజ్జు మీద సర్పాన్ని ప్రాజెక్ట్ చేస్తుంది అలాగే అక్కడ ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ ఉంటుంది ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ మీద ఎస్టడే ప్రాజెక్ట్ చేస్తుంది దట్ ఈస్ వాట్ యూ కాల్ ప్యాస్ట్ ఫ్యూచర్ గురించి ఇమేజిన్ చేస్తారు రేపు అంటారు రేపు అని అనగానే ఇవాళ లక్ష్మీవారం రేపు శుక్రవారం ఇవాళ మధ్యాహ్నం వీళ్ళు భోజనం పెట్టారు రేపైతే వీళ్ళు ఇంక పెట్టారు వాళ్ళు పెడతారు ఆ భోజనంలో స్వీట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా ఇది ఇదంతా రేపు అనుకుంటారు ఇదంతా రేపాలి ప్రెసెంట్ మూమెంట్ అవేర్నెస్ ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ ప్రెసెంట్ మూమెంట్ అవేర్నెస్ రేపుగా ఎందుకు అనుభవానికి వస్తుంది అంటే అరే వీడు రేపు మీద రేపుగా అధ్యాసం చేసే ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్లో రేపు అధ్యాసం తీసి పెట్టాడండి వీడు ఇంత అజ్ఞానం చేయడంలో ఉంటుంది ఉన్నది ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ తప్ప ఇంకేమీ లేనే లేదు వీడు క్యాల్కులేషన్స్ క్యాల్కులేషన్స్ వేస్తూ ఉంటాడు ఓ వంద సంవత్సరాల పంచాంగాలు కట్టలు పెట్టుకుని క్యాల్కులేషన్ చేస్తూ ఉంటాడు ఉన్నది ప్రెజెంట్ మూమెంట్ అవేర్నెస్ తప్ప ఇంక ఈ విధంగా కాలంలో బద్ధుడై ఉంటాడు ఈ బం సత్యం అవుతూ ఉంటాడు బలం చేసుకుంటూ అలా వర్క్ అవుతాడు సత్యం కావాలంటే యూ హ్యావ్ టు రినౌన్స్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ అది అధినవేశంలో ఉండే తాత్పర్యం అలా ఉంటుంది ఎనీవే సో ఇక్కడ ఈ పూర్వపక్షం చూడండి ఎదవి అంటే ఈవందో ఈవందో అన్నాడంటే బలవసంలోకి వస్తున్నాడు అన్న అంతః భావా అవ్యక్తత్వం ఈ లోపలుండే భావాలకి అవి కాంక్రీట్నెస్ ఉండదు వ్యక్తత్వం ఉండదు అవి ఎలా ఉంటాయంటే అవ్యక్తాలుగా ఉంటాయి అవ్యక్తాలంటే ఇండెఫినిట్గా ఉంటాయి డెఫినెట్గా ఉండదు డెఫినెటివ్గా ఉండదు ఇండెఫినిటివ్గా ఉంటుంది ఇది ఒక ఆయన ఉన్నారు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్నాడు. నువ్వు ఇంగ్లీష్ మార్చుకోమని చెప్పాను. चेंज योर इंग्लिश. సపోజ్ ఎ నేను ఏమన్నాను అంటే ది థింగ్ హాపెన్స్ అండ్ నాట్ హాపెన్స్. ఇక్కడ సినిమా ఉండండి మిథ్యమాటం చెప్తున్నా సినిమా ఉంది. సినిమాలో ఒక ఈవెంట్ హాపెన్స్ అండ్ దెన్ సినిమా అయిపోయింది. వాట్ హ్యాపెన్ టు దట్ ఈవెంట్? ఇట్ అన్ హాపెన్స్. అంటే ఎవరో హ్యాపీనెస్ అనే ప్రయోగం ఉంది కానీ అన్హాపీనెస్ అనే ప్రయోగం లేదు అని ఒక ఆయన ఉన్నాడు పెట్టుకో ఈవాంట్ నుంచి పెట్టుకుంటుంది ఈవెంట్గా ప్రయోగం పెట్టుకోస్ వీ క్రియేట్ లాంగ్వేజ్ టు సూడ్ అవర్ నీడ్ లాంగ్వేజ్ని మనం మన శాసించదు మనం లాంగ్వేజ్ని శాసిస్తాం అని చెప్పి ఊరికే అలాగే ఎప్పుడప్పుడు అంటూ ఉంటాను ఏమంటూ ఉంటుంది సో ఇండెఫినిటివ్గా ఉంటుంది డెఫినెటివ్గా ఉండదు ఇండెఫినెటివ్ అనే పదం లేకపోతే పెట్టుకోండి ఈవెంట్ నుంచి అయితే ఇన్ను నచ్చకపోతే అన్ను పెట్టుకోండి అన్డెఫినెటివ్గా ఉంటుంది డెఫినెటివ్గా ఉండదు ఇప్పుడు ఘటం ఉందండి మీరు ఘటము ఎదురకుండా ఉన్న ఘటం ఉంది ఇప్పుడు కళ్ళు చూసుకుని నేను ఘటాన్ని స్మరించాలి ఈ అంతః ఘటం ఈ అంతహటం ఎలా ఉంటుందండి కాంక్రీట్గా ఉంటుందా ఉండదు లూజ్గా ఉంటుంది డెఫినెటివ్గా ఉండదు మరపక్షం ఇదంతా సిద్ధాంతం అవుతున్నారు సో అంతహావా అవ్యక్తత్వం ఎందువల్ల అంటారు ఈ అవ్యక్తత్వం అవ్యక్తం అంటే ఇది అన్మానిఫెస్ట్ కాదు ఇది అన్మానిఫెస్ట్ అవ్యక్తం కాదు ఇండెఫినిట్ అండెఫినిటివ్గా ఉండటం కాంక్రీట్గా లేకపోవటం ఎందువల్లంటే చూడండి మనోవాసన మాత్ర అభివ్యక్త అవి అవ్యక్తములంటే హండ్రెడ్ అవ్యక్తములు కావు వ్యక్తములే కేవలము మనోవాసన మాత్రముంచే ప్రకటన అయ్యేది ఘటము అనగానే ఈ ఘటన ఎక్కడో మీకు ఉందా ఘటన లేదుగా కేవలము మనోవాసన నుంచి వచ్చిన ఘటన యూజ్గా ఉంది శ్రీకృష్ణుడి ఫోటో పెట్టుకుని చూసిన దానికేనూ కళ్ళు మూసుకుని శ్రీకృష్ణుని చూసిన రూప ధ్యానం చాలా కఠినం రూప ధ్యానం చేయడంలో సలహా అది వర్కౌట్ కాదు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటుంది మెడిటేషన్ పీపుల్ ఉన్నారే ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు ఆరు చేసినా అలాగే ఉంటుంది మెడిటేషన్ అదేం ప్రోగ్రెస్ కాదు ఎందుకంటే వీళ్ళు కృష్ణుడిని ధ్యానం చేయమంటే అప్పుడేమవుతుంది మీరు పింఛాన్ని ధ్యానం చేస్తే నడువు పోతుంది నడువుని ధ్యానం చేస్తే కాలుపోతే కాలు ధ్యానం చేస్తే తలపోతుంది ఏది నిలబడదు ధ్యానంలో నేను ఒకసారి మా నాన్నగారు అడిగాను ఏమిటండి నాన్నగారు ఈ ధ్యాన శ్లోకం ముక్తా విగ్రహ హేమలు వచ్చాయి ఈ కలర్స్ అన్నీ నేను అలా ధ్యానం చేయను ముక్తా కలర్ అంటే అది కలర్ పెట్టేవాడు ఇంకో కలర్ పోయింది అది పోయేవిడి ఆయన అవన్నీ ముద్ర తత్వార్థ వర్ణాత్మిక ఆ వర్ణాలు ఉన్నాయి కదా ఓం భూర్భు వస్తువ తత్సవితం వరేణ్యం ఆ పదాలు ఉన్నాయి కదా ఆ పదములు వాటి యొక్క అర్థం అర్థంలో రూపంలో అనే అర్థంలో తత్వమే ఉంది అర్థంలో రూపం ఎక్కడుందో రూపం లేదు తత్వం జియోజోన ప్రచోదయాత్ అంటే ఆత్మస్వరూప ఆత్మచైతన్యమే సూర్యమండలాంతర్గత లేని పురుష అంటే కూడా రూపమే లేదు అక్కడ తత్వమే ఉన్నది సవిత సకల ప్రాణికోటిని సముద్ధరించే ఆ ప్రాణతత్వము అక్కడ రూపం లేదు ఈ రూపాన్ని పురాణం పెట్టిన రూపం అది మంత్రంలో ఉన్న రూపం కాదు అయితే పురాణంలో స్కేఫోల్డింగ్ పురాణంలో ఆ స్క్యాఫోల్డింగ్ మధ్యలో బిల్డింగ్ కూడా ఉంటుంది తత్వార్థ వర్ణాత్మిక ఈ ఈ ముక్తామిత్రుమ హేమనీల ధమల ఈ కలర్స్ నా వల్ల ఇప్పుడు ఆవిడకి ఐదు ముఖాలు నేను భావన చేయాలి ఒక్క ముఖానికే నిలబడదు ఐదు ముఖాలు నేను ఎక్కడ భావన చేయము అంటే వద్ద మాను అదేమి చేయొద్దు చెప్పేసి ఆ మంత్రాన్ని మాత్రమే పెట్టుకోవాలి శబ్ద ధ్యానమే తప్ప శబ్దానువిధ ధ్యానమే తప్ప రూపానువిధ ధ్యానం వద్దు అని ఎప్పుడో చిన్నప్పుడు చెప్తాం అప్పుడు పెద్ద కొండల బరువును ఎత్తిరించి దిప్పినట్టయి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయిందోత మన మనస్సు ఎందుకు పనికిరాంది ఊళ్ళో వాళ్ళందరికీ ఐదు ముఖాలు కనపడుతున్నాయి మనకే కనపడలేదు అనే ఒక భ్రమ కూడా తొలగిపోయింది ఎందుకంటే ధ్యానంలో మీరు రూపాన్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టారో అది అవ్యక్తంగా ఉంటుంది ఎందుకంటే కేవలం మనోవాసన మాత్ర అభివ్యక్తం ఉండంటే మట్టి నుంచి అభివ్యక్తమైన అధీనం ఇది మనోవాసన నుంచి అభివ్యక్తమైనది చాలా తేడా ఉంది కాబట్టి ద్వైతున్న కుండ సత్యం మనోవాసన రూపమైనకుండా విద్య అని ఇది ద్వైత కోపక్షం ఇది ద్వైతవాదం విధ్యస్తారంటే మా అద్భుతమైన కోపక్షాలు ఉన్నాయి ఒకగాయో ఉన్నారు అవునండి మీరు అద్వైతం ఉంటున్నారు అద్భుతమైన పూర్వపక్షాలను బదులుతున్నాను మీకు నువ్వు పూర్వపక్షం చెప్పు నేను భాష్యంలో ఎక్కడ చెప్తాను నువ్వు చెప్పు పూర్వపక్షం నీ ఏ పూర్వపక్షంలో చెప్తావో చెప్పు అది శంకర భాషలో ఎక్కడున్నో చెప్తాను నన్ను చూసుకోవడం చెప్పు మీరు ఏం చేశారంటే శంకరాచార్యుల భాష్యాలు తీసుకుని దాంట్లో ఉండే పూర్వపక్ష వాక్యాలు అవతారికల్లో పూర్వపక్షాలు ఉంటాయి అవన్నీ రాసేసుకుని మిగిలిన భాష్య పుస్తకాలన్నీ ఎవరికీ కంట కనపడకుండా దాచేసి దాచేయడం అంటే వాడికి కంట కనపడదు పిల్లి పాలు తాగినట్టుగా ఈ పురపక్షాలు మాత్రమే చూసుకుంటా మేము ద్వైత శాస్త్రం నిర్ణయించేవాళ్ళు మిమ్మల్ని పెట్టుకున్నారు శాస్త్రం ఈ ఇన్ని పురపక్షాలు ఎక్కడైనా అసలు నేను చెప్పగలరా ఇక్కడ చెప్పే పురపక్షాలు చెప్పలేదు ప్రజంగా శతదోష అనే ఒక పుస్తకం ఉంటుంది దాని పేరు దూస్కి తెలియట్లేదు అది ఆయన ఎవడో ఒక ఆయన రాశారు దేశిక వేదాంత దేశిక రాశారు శతదోషం మొదలు పెట్టాడు ఆయన వంద పూర్తి చేయలేదు ముందు హెడ్డింగ్ పెట్టేశాడు శత దోషం అరవయో డెబ్భై అయ్యేప్పటికి పూర్తి అవ్వలేదు ఆ తర్వాత ఆయన కొడుకో మనం కూడా వదాల్సినట్టు చేతు దోషం ఒక్కొక్క ప్రకరణంలో ఒక్కొక్క పూర్వపక్షం ఇది అన్నీ ఈ చెప్తున్న పూర్వపక్షం కూడా ఉంది ఇది పూరపక్షం మొదలసింది ఈ పురపక్షాన్ని ఇంకొంచెం కాలగా పూర్తి రాస్తాడు పూర్వపక్షం కూడా వెతుక్కోకర్లేదు శంకర భాష చూసేస్తే ఇంత పకడ్బందీగా వాళ్ళకి దొరకమే దొరకం ఇక్కడ బాగా దొరుకుతుంది ఎటువచ్చి సిద్ధాంతాలు దాచిపెట్టేసి ఆ మూపక్షాలని కొంచెం విస్తారం చేసేసి రాసింది ఇక్కడ పెద్ద సమాసాలు రాసిస్తే అయిపోయి సంస్కృత శ్లోకాల్లో రాసిస్తే మరీ పకడ్బందీగా పొడుగుతుంది ఎవరో దొరుకుతుంది వాళ్ళు జరుగుతుంది స్ఫుటత్వం ఇది మనోవాసన అవ్యక్తంగా ఉంది అవ్యక్తానికి ఆపోజిట్ ఏమిటి ఏమిటవి బహి బయట ఉండే పదార్థ ఎందువల్ల కేవలం మనోవాసన నుంచి పుట్టిన పావు చక్షు కన్నుంటుంది చెవి ఉంటుంది ఈ ఇంద్రియములన్నీ ఉంటాయి మీరు సినిమా చూస్తున్నారనుకో అప్పుడే నేను ఏం చెప్తుంది కానీ సిద్ధాంతంగా నాకు మనసుకు వచ్చేస్తున్నాను నేనేం చేయకుంటారు ఇప్పుడు సినిమా చూస్తున్నారనుకోండి ఎంత స్ఫుటంగా ఉంటుందో సినిమా అసలు నిజానికి హై డెఫినేషన్ టీవీలో నేను ఒకసారి ఓపెన్ టెన్నిస్ చూడడానికి వెళ్ళాను ఫైనల్ మ్యాచ్ ఎవరో నాలుగేళ్ళ పెడుతున్నాం సో ఆ మ్యాచ్ చూసిన తర్వాత చెప్పిన ఇంకెప్పుడు టెన్నిస్ టికెట్లు మీరు పొందండి ఎందుకంటే హై డెఫినేషన్ టీవీలో ఇంటి కూర్చొని చక్కగా కాఫీ తాగుతూ బిస్కెట్లో కాఫీ రుణబట్టు తాగుతూ చూస్తే ఆ మ్యాచ్ని ఎంజాయ్ చేసినట్టుగా అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ లేదు కాబట్టి హై డెఫినేషన్ టీవీ అని మధ్య ప్రతి ఛానల్కి హై డెఫినేషన్ ఉంటుంది దానికి ఖరీదు ఎక్కువ కేబుల్లో సో ఇప్పుడు సినిమా ఛానల్ ఉందనుకోండి దానికి హైడెఫినేషన్ ఉంటుంది మీరు మామూలు ఛానల్ అయితే ఫ్రీ హై డెఫినేషన్ అయితే ఖరీదు ఈ హైడెఫినేషన్లో చూస్తే అది ఎంత స్ఫుటంగా ఉంటుందంటే చాలా స్ఫుటంగా ఉంటుంది పైగా టీవీ కానీ సినిమా కానీ చూసేప్పుడు కన్ను పనిచేస్తుంది చెవి పనిచేస్తుంది యూనివర్సల్ స్టూడియోస్లో వాళ్ళు కొన్ని సినిమాలు చూపిస్తారు అక్కడ ప్రియురాలకి ప్రియుడు గులాబీ పూమిస్తాడు చేతికి ఇవ్వగానే హాల్ గులాబీ మరి కూడా మీ సీట్లో గులాబీ వరవడా వస్తుందండి స్టాండ్ వాడు అన్ని సీట్లకే ఆ గులాబీ పెట్టి అక్కడ కొంత సెంట్ పెట్టి దాని స్విచ్ అని పెట్టి దాన్ని మూవ్ చేస్తాడు అది ఓపెన్ మీకు గులాబీ వరవడా వస్తుంది తర్వాత అక్కడ వేలను తుపాకీ కాల్చారు వాడు చచ్చి మీకు సీట్లో కూర్చో ఒక కార్బడైట్ వస్తుంది తుపాకీ కాల్చిన స్మెల్ వస్తుంది సీట్లో పోకోస్ పోకోస్ సీట్లో కూర్చుందంటే కాబట్టి ఈ స్ఫుటత్వం అంత పకడ్బందీగా ఉంది కాబట్టి ఇదంతా సత్యము అని చెప్తే అంత బాగుంటుందో ఈ పూర్వపక్షం అంత అద్భుతంగా ఉంటుంది ముందు పూర్వపక్షం అవ్వకుండానే మళ్ళీ పూర్వపక్షంలోకి వెనక్కి రండి సో బహి చక్షురాది ఇంద్రియాంతరగ్రాహ్యాణం స్ఫుటత్వం విశేషం కాబట్టి స్వప్న దృశ్యములకు అవ్యక్తత్వం అస్ఫుటత్వం ఉంటే జాగ్రత్త దృశ్యాలకి స్ఫుటత్వము ఉన్నది కాబట్టి జాగ్రత్త స్వప్న సమము కాదాదు అనుకోవచ్చు అంటే దానికి ఇప్పుడు శ్లోకం చూడండి ఏ అంతః అవ్యక్త ఏవ ఏవైతే మనస్సులో మాత్రమే ఉన్నాయో అవి అస్ఫుటములు మాత్రమే స్ఫుట ఏవచ ఏ బాహ్యమునందు ఇంద్రియగ్రాహ్యములైనటువంటి ఇల్లు వాజ్యము లేని పదార్థాలు ఉన్నాయే ఇవి స్ఫుటము కాబట్టి తేడా ఉంది అని కోరవచ్చు ప్రథమ భాగం సెకండ్ భాగం ఏమిటి కల్పిత ఏవే సే అవన్నీ కల్పితం ఏమి అవ్యక్తములో అవి కల్పితములే ఏమి సుస్ఫుటములో అవి కూడా కల్పితములే మరి తేడా ఉంది కదా ఆ తేడా ఏం చేస్తాం అంటే తేడా ఉంది కానీ ఆ తేడా సత్యత్వాన్ని తీసుకొచ్చే తేడా కాదు తేడా ఉంది తేడా ఉన్నా కూడా ఇప్పుడు సినిమాకి వెళ్ళాడు గెస్ట్ ఆర్తిస్తూ అరణోషం కనుగొట్టాడు హీరో మొదటి నుంచి చిగురుదాకా గెంబు వస్తూ స్టేజ్ మీదే ఉన్నాడు కొంతమంది హీరోలు ఓవరాక్ట్ చేసేసి తెలుగు సినిమా హీరోలు ఉంటారే తమిళ సినిమా మీరు ఓవరాక్ట్ చేసేసి వానికి వచ్చేది మరో వాడు సినిమా చూసేవాడు వీళ్ళు వామిట్ అవుతారు అంత అలాగే ఇబ్బంది కలిగిస్తారు ఆ మొత్తం తెరం విదిరిపెట్టాడు బాగా ఉంది చట్టంగా ఉంటాడు కూడా హీరో హీరో పెద్ద బొజ్జర్స్ ఉంటాడు వాడు హీరో అవుతుంది ఏదో అలా మన భ్రాంతి తప్ప అలా ఉంటాడు చాలా బలంగా ఉంటాడు వెరీ బిగ్ ప్రెసెన్స్ కాబట్టి సత్యం ఉంటుందా సత్యం అవుతుంది మరి ఎందుకు ఆ తేడా అయిపోతుందంటే ఆ తేడా ఆ స్క్రిప్ట్ అలా ఏసింది మరి మనం ఏం చేస్తాం ఆ స్క్రిప్ట్లో ఒకడు గెస్ట్ యాక్టరు హీరో హీరో అయ్యడం మూలంగా ఆ తేడాను బట్టి అలా ఉంది కానీ దాంట్లో గెస్ట్ యాక్టర్ వ్యత్యానం అసలు యాక్టర్ హీరోస్ అత్యానం అలా ఆ తేడా కాదు అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా విశేషస్తు ఇంద్రియా తేడా వాస్తవమే టూ ఆ తేడా అందేవర్ హ్యాండ్ అది మనస్సు ఒక్కటే ఉన్నప్పుడు కొంత అస్పష్టత ఉంది ఈ మనస్సుకి ఇంకో కొన్ని ఇంద్రియాలను జోడిస్తే వాళ్ళింత స్పష్టత వచ్చింది పూర్వం మూకీ సినిమాలు ఉండేవి చార్లీ జాప్లిన్ దానికి స్పష్టత ఉండదు కొంచెం అస్పష్టత ఆ తర్వాత వాయిస్ వచ్చింది స్పష్టత పెరిగింది తర్వాత కలర్ గేవాకలం వచ్చింది ఏదో బ్రష్ ముచ్చుకుంది కలర్లో రిట్గా ఉండి తిరువాతరా కొంచెం స్పష్టత ఆ తర్వాత ఈస్ట్ పన్ కలర్ టెక్నీ కలర్ ఈస్ట్ పన్ కలర్ స్పష్టత పెరిగింది ఇప్పుడు హై డెఫినేషన్ డిజిటల్ ఇంకా బాగా స్పష్టత పెరిగింది స్పష్టత పెరగడానికి కారణం ఏదో టెక్నాలజీలో స్పష్టత పెరిగిపోయి కానీ అక్కడ కనపడివన్నీ సత్యాలు అయిపోయాయి కొత్తగా బాధకాలం అన్ని అలాగే ఉండదాయా ఇంద్రియా ఇంద్రియము మనస్సు ఒక్కటే చేసిన వాళ్ళకి ఏమో ఆ మనస్సుకి పళ్ళు జపతాయి మనస్సు పన్నుకి చెవి కూడా జతాయి యూనివర్సల్ స్టూడియోస్లో లాగా ముక్కు కూడా జత ఇన్ని జత చేస్తే అదేమో ఎలా కనబడుతుంది అదేదో ఇంకా త్రీ డైమెన్షనల్ కళ్ళలో పెట్టి అదేదో ముఖం మీద పడ్డట్టుగా కనపడుతుంది సచర స్పష్టత పెరిగింది కదా అని అదే ఇప్పుడుకే ఎడిషనల్ సెన్సార్గన్స్ యాడ్ చేయటం వల్ల వచ్చిన తేడా తప్ప పదార్థం యొక్క వాస్తవికతలో తేడా ఇవ్వలేదు అంతా విద్యవే టాపిక్ ఇప్పుడు కళ్ళు తెరిచారనుకోండి అందమైన గులాబీ కనపడింది కళ్ళు మూసారు ఇప్పుడు ఈ గులాబీ సంస్కారం ఉంటుంది ఇప్పుడే చూశారు కదా గులాబీని చూసి కళ్ళు మూసిన వెంటనే గులాబీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది ఇంకా గులాబీ సంస్కారం మనస్సులో కొంతసేపు లింగర్ అవుతుంది ఇంకొక ఐడియా వచ్చేసి బలంగా మనస్సులో ప్రవేశించేసి అది ఆక్యుపై చేసేసిన తర్వాత ఇంకా గులాబీ గురించి మర్చిపోతాడు బట్ బిఫోర్ దాట్ ఫర్ అ షార్ట్ వైల్ ఆ గులాబీ ఇట్ లింగర్స్ ఇప్పుడు అలా లింగర్ అయినప్పుడు ఆ గులాబీ చాలా వేగుగా ఉన్నట్టు కాదు కంటితో చూసినప్పుడు గులాబీ చాలా పవర్ఫుల్గా స్పష్టంగా ఉన్నట్టు కనపడుతుంది దీనికి కారణం ఏమిటంటే అల్టిమేట్గా మీరు చూడాలి అంటే ఈ బాహ్యమైన కన్ను ఒక్కటి చాలదు మనస్సు కన్ను కూడా జతపడాలి మనస్సు కూడా చూసి దానికే మనస్సు అంటారు ఇట్స్ ఒక ప్రమాణం ఒక జ్ఞానాసాధనం ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు కేవలము మనస్సు అనే కాల్నేటివ్ ఇన్స్ట్రుమెంట్తో భావన చేసిన గులాబీకి ఆ స్పష్టత రాలేదు ఆ మనస్సుకి కన్ను అనే బాహ్యేంద్రియాన్ని జోడించి చూసిన గులాబీకి ఆ స్పష్టత వచ్చింది అల్టిమేట్గా గులాబీ జ్ఞానం బయట కలగడం హృదయస్థానంలో అల్టిమేట్గా ద గులాబీ దట్ యూ పెన్సీవ్ ఆర్ ద రోజు దట్ యూ ఇమాజిన్ అల్టిమేట్లీతాన్ వర్ణం తీశాను ఎక్స ఇన్స్పైట్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ఇట్స్ వీక్నెస్ ఆర్ ఇన్ ఇట్స్ క్లారిటీ స్టిల్ అది కేవలము మానసిక కల్పన మాత్రమే తర్వాత ఇంకొకటి కూడా ఉంది మీరు మనస్సుని బహిర్ముఖం చేసి పెట్టుకుంటున్నారు మీరంటే పేరు కదా ఇంజర్వాళ్ళు మనం అలా ఉంటాం ఎప్పుడూ కూడా మనస్సు కాళ్ళ ద్వారా చెవుల ద్వారా బహిర్ముఖంగా ఉండటానికి అలవాటు పోతుంది దాంతో మనస్సు బహిర్ముఖంగా ఉన్నప్పుడు కలిగే కాంబినేషన్ మాత్రమే స్ఫుటంగా ఉన్నట్టు ఆ బహిర్ముఖత్వాన్ని అరెస్ట్ చేసి మనస్సును అంతర్ముఖం చేసినప్పుడు వచ్చే మానసిక కాంబినేషన్స్ అవి అస్ఫుటంగా ఉన్నట్టు మనకు అనుభవం కలుగుతుంది ఎందుకంటే మనస్సు అలా ఎడిక్ట్ అయి ఉంది బహిర్ముఖత్వం మీరు కనుక మనస్సుని బహిర్ముఖత్వం అనే ఎడిక్షన్ ఆ వ్యసనం నుంచి తప్పించి ్ఞానం చేయటం అభ్యాసం చేసి మనస్సును అంతర్ముఖం చేసినప్పుడు మీకు ఇప్పుడు అంతర్ముఖం చేసినప్పుడు గులాబీలు ఇల్లు వాకిళ్ళు ట్రాఫిక్లు ఇవీ ఏమీ లేవుగా కేవలము ఆత్మనిష్ట రూపంగా ఉన్నాడు కదా ఇది బాగా అభ్యాసం చేసినప్పుడు కళ్ళు తెరిచి చూసే జగత్తు ఇన్స్పైట్ ఆఫ్ ఇంద్రియాంతరము జోడించినా కూడా కళ్ళు తెరిచి చూసే ఈ ఈ కా ఈ జగత్తు ఈ ఫినామినల్ యూనివర్స్ ఈ కనబడే జగత్తు దృశ్య జగత్తు అది యథార్థం కాదని కళ్ళు మూసి అంతర్ముఖంగా ఉన్నప్పుడు తనకు అనుభవానికి వచ్చేటువంటి ఆ సచ్ ఇది ఆత్మయే లైక్ డైమండ్ లైక్ స్టెబిలిటీ అండ్ అ బీయింగ్ తనకి ఉన్నదని వీడికి అనుభవానికి ఇప్పుడు ప్రారంభం ఏంటంటే వీడి ఆత్మస్వరూపం విచ్ ఈస్ యాజ్ విచ్ ఇస్ సచ్ ఎ పవర్ఫుల్ బీయింగ్ విట్ ఈస్ ది ఓన్లీ బియింగ్ అది వీడికి అనుభవంలో లేదు దాంతో బియ్యంగ్ అంటే బయట కనబడే దృశ్యాలలోనే సత్యం ఉందని వీడు భ్రమపడుతూ ఉండటం బట్టి కళ్ళు తెరిస్తే స్పష్టత ఉంది కళ్ళు మూస్తే అస్పష్టత అయిపోయింది ఈ స్థితిని కనుక మీరు ధ్యాన మార్గంలో రిమర్స్ చేస్తే అంతర్ముఖత్వాన్ని అలవరుచుకుంటే అప్పుడు మీరు కళ్ళు తెరిచినప్పుడు ఉన్న జగత్తుని కళ్ళు మూసుకుని ధ్యాన మార్గంలో ఆత్మనిష్ఠుడిగా ఉన్నప్పుడు మాత్రమే దట్ సెల్ఫ్ is the unassailable reality, very real, more real than anything else that you have experienced in life so far. And our reality, Atma Tatmany, what is the argument? It is a silly argument. The argument is that we value it. It is the argument. It is the argument. కాబట్టి శ్రీకృష్ణ తత్వాన్ని తెలుస్తున్నవాడికి శ్రీకృష్ణ విగ్రహం ఉంటే భక్తుంది లేకపోతే లేదని అలాగే అసలు లేనే లేదు అసలు శ్రీకృష్ణుడు అని అంటాడో చోట మానుషీం తను మా మా అవజానంతి మా మూఢా మానుషీం తనుమాశ్రీతం పరం భావం అజానంత మమ భూతమహేశ్వర ఆ పరం భావం ఇంద్రియాతీతమైన ప్రజెన్స్ రూపంగా ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా ఎవరు తెలుసుకోలేరో వాళ్ళకి మాత్రమే ఒక విగ్రహం అనే అది సాల్డ్గా ఉండాలని అలా అనిపిస్తుంది ఇదంతా కూడా ఈ ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఈ స్ఫుటత్వం అస్ఫుటత్వం ఆర్గ్యుమెంట్ కేవలము బహిర్ముఖులు చేసేటువంటి ఆర్గ్యుమెంట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ సో విల్ రిఫ్యూట్ ఇట్ రిఫ్యూట్ ఇట్ మరో శ్యాం హ్యామ్ హి హరి ఓం శ్రీ గృష్ణ హరి ఓంసీకృష్ణ